సోదరం ప్రభావ పరిశుద్ధిలా గొప్ప దేవా తర్వాత శక్తిమంతుడానికి స్థితులు స్తోత్రమైన అబ్రహాం ఇసాఫ్ యాకోగుల గొప్ప దేవ అబ్రహాం ఇసాఫ్ యాకోగులు తీసిన వాగ్దానం ప్రభావ మీ మరణ భూస్థాపన పునరుద్ం ద్వారా మా గొప్ప దేవ మహోమతురానికి స్తోత్రమైన ఇక సాయంకాల సమయంలో అయినా మీ వాటి మీద ధ్యానించబోతున్న ఓ దేవా మీ కృపలో మరోసే మన జ్ఞాపం చేసుకోండి అయినా నూతన అభిషేకం మాకు దయచేయండి మా తలంపులు మా ఆలోచన కొట్టివేండి ప్రభావ మీతో తలంపులు మీరు మా మనసు పర పరి విధాలు కోరుకున్న వాక్యాన్ని మేము కేంద్రీకరించుకోండి అయినా వాక్యాన్ని అర్థం చేసుకున్న ప్రకారంగా మీరు జీవించాలని సహాయపడండి మీ వాక్యమే జీవం ఇస్తూ ప్రభావా మీ వాక్యం మీ విధేత చూపించాలా దాని ప్రకారం మరి విశేషంగా అనేక విధానం అనుభవపూర్వకం ప్రకటించాలా అలాంటి ఆత్మన భారమ్మకు అనుగ్రహించండి మీ యొక్క మనసు మాకు అనుగ్రహించి మా తలంపుల తొలగించి మా మనసు తొలగించినైనా మనసు మాకు దయచేసి ఓ ప్రభావం నేను ధ్యానిస్తంగా ప్రభావ మనందరినీ అభిషేకించి మీ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామ ప్రార్థాంతండి ఆమె హలలుయ హలూయ హబక్కు గ్రంథము దానికి ముందు యాకోబ రాసిన పత్రిక ఎట్లానే పెట్టుకోండి యాకోబ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన యాకో ప్రశ్న పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన యాకో ప్రశ్న పత్రిక ఇక్కడ ఏం రాస్తుందంటే హలో యాకో ప్రశ్న పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన యాకోబన భక్తుడు క్రైస్తవ సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు అంటే ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు అవి ఎవరి గురించి రాయబడ్డాయో మనకు తెలుసు కాబట్టి దేవుని యొక్క భక్తుడు యాకోబు అనే భక్తుడు తన జీవిత కాలం అంతా ప్రభుని సేవించి ఆయన ఘనపరిచి ఆయన వాక్యని ప్రకటించి తన చివరి కాలంలో తన కాలం ముగించక ముందు ఆయన ఆత్మలో ఏవైతే దేవుని దేవుని దగ్గర ఏవైతే బయలుపరచబండియో ఆయన ఏ రీతిగా ప్రభుకు సన్నిహితంగా జీవించిన అనేక మంది విషయాలు ఆయన సమాప్తిలో క్రైస్తవులు ఎట్లా జీవిస్తారో అనే విషయాలు ఆయనకు బయలుపరిచాడు దేవుడు కాబట్టి ఆయన తన పత్రిక ఆయన చివరి కాలం ముగించక ముందు యుగ పత్రిక రాస్తూ ఒక వాక్యానికి జ్ఞాపకం చేస్తాం చూడండి రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే చూడండి యాకోబు అనే భక్తుడు క్రైస్తవ సంఘ అంటే దేవుని బిడలకు అంటే ఆయన బిడలకి ఎప్పుడు కూడా ఆయన బిడల ద్వారా ఆయన ప్రవక్తల ద్వారా ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు ప్రతి మనల్ని సిద్ధపరుస్తూనే ఉంటాడు చూడండి ఎందుకు ఈ విషయం దేవుడు యాకోబు ద్వారా బయలుపరుస్తుంటే ఆ కాలంలో ఆయన ఆయన ఆ టైంలో మనుషులు రేపు గురించి చింతించేవాము లేకుంటే అది రాయబడకపోతుండ చూడండి రేపు ఏమి సంభవించదో మీకు తెలియదు అంటాడు కానీ రేపు ఏం చదువుతుంది మనకు తెలుస్తుందా తెలియదు కానీ అది ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలా కానీ ప్రభు బయల్పరిచింది ఒక ఆమోస గ్రంథంలో వాక్యం దేవుడు చూపిస్తాడు తన దాసులైన ప్రభక్తులకు ప్రభుత్వాన్ని సంకల్పించింది బయలుపరచకుండా ప్రభుని యువ ఏది కూడా చేయడం మరి ఈ వాక్యం వినిధం కాదు కదా చూడండి ఈ వాక్యం ఏం చెప్తుంది దేవుని బిడలకు ఏం చెప్తుంది రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు కనుక మీ జీవం ఏ పాటిది అంటే మీరు ఏ పార్టీ వాళ్ళంట అంటే రేపు మీరు ఉంటారో ఉండరో తెలియదని చెప్తున్నారు కానీ ఆ వాక్యం ఏం చెప్తుంది తన తన బిడలకు ఆయన జరుగుబోతుంది సృష్టిలో అది ఖచ్చితంగా బయలుపరుస్తుందంట కానీ ఇది వాక్యం ఏం చెప్తుంది అంటే చూడండి మనం అర్థం చేసుకోవాలా అంటే రేపు ఏం జరుగుతుందో ఏమైపోతుందో అని వంశంలో అవిశ్వాసం ఉండి ఏదో భయంతో వాళ్ళు పరిగెత్తా ఉంటారు చూడండి నా జీవం ఏమైపోతుందో నేనేమైపోతానో నా జీవితం ఏమైపోతుందని మనుషులు యుగ సమతులు చివరి టైంలో పరిగెత్తా ఉంటారంట అంటే అందుకే ఆ వాక్యము ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మీకు ఏమి కాదు చూడండి రేపేమి సంభవించదో మీకు తెలియదు కనుక మీకు తెలియదు కనుక మీ జీవం ఏ పాటిది అంటే అక్కడ అక్కడికి వచ్చిన ఒక ప్రశ్న వేస్తుంది ఆయన మీ జీవం ఏంపాటిది అంటే మనం అర్థం చేసుకోవాలి అంటే నాకు ఏమైపోద్దుో నాకు ఏం జరుగుతుందో ఏమైపోద్దు నాకు ఉద్యోగం ఉంటుందో ఉండదు అని మనం అనేకమైన విషయాలు అప్పులు ఉంటాయి చాలా బాధలు ఎందుకంటే ఇవన్నీ లోకపరమైనవి కానీ ప్రభు దృష్టిలో అవన్నీ కావు అంటే ఈ లోకంలో మనం మన దేవుని ఎదుర నుంచి కాబట్టి ఈ లోకంలో మన ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి దేవుడు అనేకమంది దేవుడు ఇచ్చిన మనకి ఆ నియమాలు ఇచ్చింది అవన్నీ మనం ఏం చేయాలా అవన్నీ నెరవేర్చుకోవాలా తర్వాత తిరిగి మళ్ళీ తిరిగి అనే సన్నిధి మన దానికి ముందు ఆయన చెప్పిన పని కూడా మనం నెరవేర్చాలా చూడండి ఆయన యొక్క విషయాలు మనం చూస్తే కొన్ని వాక్యాలు ఈరోజు కలలుయా అయితే ఆయన ఏం చెప్తా అంటే మీ జీవం ఏ పాటిది అన్నప్పుడు అంటే మనుషులు ఎట్లా ఎట్లా ఆలోచిస్తారంట నాకు ఏమైపోతుంది నేను చచ్చిపోతానో బతుతానో ఒకవేళ సడన్ గా కాలం ముగిస్తే నాకు ఏమైపోతుంది అని మనుషులు భయంతో ఉండడంట కానీ ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను చూడండి మీ జీవం ఏ పాటిదన్నప్పుడు మన ఒక వాక్యం అంటే జ్ఞాపకం వస్తుంది ఎక్కడొస్తుంది వాక్యము కొలసి పత్రికలో ఉంటుంది ఏముంది అక్కడ మీరు క్రీస్తు క్రీస్తు మీరు మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకమన్నారు భూ వాటి మీద మనసు పెట్టుకోవద్దన్నారు అంటే ఎందుకు ఇక భయం మనుషులకు వెంటాడుదంటే వాళ్ళు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు భయంతో వస్తూ ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ చెప్తుంట జ్ఞాపనిస్తారు పౌలు భూ సంబంధ మనసు పెట్టుకోరు కానీ వాటిని వెతకమన్నారు ఏముంది పైన చూడండి మనం ఎక్కడ వెతకాలా మనం పైన ఏముంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది బైబుల్ ఈ వాక్యం పయనించొచ్చింది ఏస్తు ప్రభు ఈ లోకం ఆయన పరలోకించి ఈ లోకానికి వచ్చిండు ఆయన వచ్చినా ఈ బైబిల్ ఇవ్వబడింది అనలి అంటే అనేక విషయాలు దేవుడు చూపించిండు కాబట్టి అక్కడ కిందకొక వాక్యం కింద రాసున్నది మీ జీవము ఆయన యొద్ద దాచబడింది అంటాడు హలలుయ్య చూడి ఇక్కడ వీళ్ళకి చూడని మనుషుల ఒక బలం అయితే ఎట్లా ఉందో కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు మనుషులు కానీ ఏది నీ జీవం అంటే మన భక్తులంత కాలము ఎట్లా అనేది ఆలోచిస్తారు కానీ నీ జీవం ఏ అంటే మనం రక్షణ పొందినమో మన జీవము ఆయన యొక్క దాచబడింది అలలుయ ఆయన నిత్య జీవంలో ఆయన రాజ్యంలో మనం ఉన్నాం ఆయనతో పాటు ఈ క్షణం మనం ఉన్నాం ఎప్పసారి పత్రిక ఉండదు క్రీస్త కూడా మనం ఆయన ఆయనతో పాటు లేపి పరలోకముందు ఆయనతో పాటు కూర్చున్న పెట్టను అని వాక్యం చూస్తాం అలలుయ్య కాబట్టి ఈ క్షణము మనము ఆత్మీయ దశలో ఆయన పక్కన ఉన్నాం మనం స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకోవాలా అలలు ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకోవాలా కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తాను చూడండి మీ జీవం పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు అవిరి వంటి వారి అంటే మనుషులతో విధానం చెప్తున్నాడు అక్కడ మనుషు జీవితం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు కానీ కొంచెంసేపు కనిపిస్తారు కొంచసేపు మాయమైపోతారు అంటే మనిషి యొక్క జీవితం నెట్టడం అంటే అన్నీ ఆయన వశంలో ఉన్నాయి మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి ఆయన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి మనం ఆయన కంట్రోల్ ఉన్నప్పుడు మనకెందుకు భయం వస్తుంది భయం రాదు మనకి హలలుయ్య కాబట్టి మనుషులంత భయంతో జీవిస్తారు హలలుయ్య కాబట్టి వాళ్ళ రక్షణను కూడా పోగొట్టుకుంటారు చివరి ఎందుకంటే వాళ్ళక జీవనం పాతి ఒక జీవన పాది మా ప్రాంతంలో బాలాజీ నగర్లో ఒక రెడ్డీస్ దగ్గర వాళ్ళు పనిచేస్తారు పనిచేస్తుంటే వాళ్ళు దేవుని నమ్ముకర బాప్సం తీసుకున్నారు ఇద్దరు భార్య భర్తలు పందరికి వెళ్తుంటే అక్కడ ఏం అక్కడ కండిషన్ ఏంటంటే ఏదో వాళ్ళు అక్కడ రావద్దు ఒకవేళ పోయినా వాళ్ళు ఏదో ఒక అని చెప్పాలా ఎస్సీ క్రిస్టియన్స్ అని చెప్తే వాళ్ళు అవర్ చేయను లోపలికి రానివారు కానీ వాళ్ళు ఏం చేసిండు మేము మేము క్రిస్టియన్స్ కాదు మేము రెడ్డీస్ అని చెప్పి అబద్ధం ఆడి అక్కడ పనిచేసింది ఎందుకు అబద్ధం వాళ్ళ జీవనం పాది కదా అది ఒక చిన్న విషయమే కానీ ఒక టైం వస్తుంది మనుషులు మనం ఏదైతే పడతారో నువ్వు నిజంగా నువ్వు దేవుడు నమ్ముతావు అన్నప్పుడు ఆ క్షణం ఏం కావాలి పరిస్థితి ఈ చిన్నదానికి అంతగా వాళ్ళు ఆ రీతిగా పెద్ద పెద్ద వచ్చినప్పుడు మనం ఎట్లా సిద్ధపడాలి అనుకోండి అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది పౌలు ఏం చెప్తున్నాడు మీ జీవము ఆయన మీద అంటే మనం మన జీవం ఆయన దాచిబడింది ఒక విషయం ఒక విషయంలో మనం అర్థం చేసుకోవాలా ఆత్మరూపంగా ఏ సూత్రం మన హృదయంలో ఉన్నాడు ఇక మనకు భయం ఎందుకు వస్తుంది రాదు కదా కాబట్టి మనం అట్లా అర్థం చేసుకోవాలా అలా ఎందుకంటే ఈ వాక్యము ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నంటే మనము చింతించొద్దంట దేని గురించి మనం చింతించొద్దంట అలాలు ఎందుకంటే దేవుడు ఒక ఒక విషయమైన విధానం కొరకు దేవుడు ఈ లోకంలో ఆయా వంశం నుంచి ఆయా భాష నుంచి అందరూ దేవుడు ఏర్పరచుకున్నారు ఎందుకు ఆయన ప్రణాళిక నెరవేరాలని ఆయన మార్గాన్ని అనేకులకు మనం ప్రకటించాలని అందుకే ఇక్కడ చెప్తుండే అక్కడ ఏముంది అక్కడ మనం ఎట్లా ఉండాలని చెప్తున్నాం చూడండి ఏముందక్కడ మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారి కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి చూడండి ఆయన చిత్తం రేపు నువ్వు బ్రతతోవా లేదనేది ఆయన చిత్తం కదా ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఏముంది అక్కడ ఇంకా బ్రతికి ఉండి ఇది అది చేతు అని వలెను అంటే ఇది అది చేయటం అంటే ఏదో చేయటం రాదు ఆయన ప్రణాళిక ఆయన ఆయన కార్యాలు ఆయన క్రియలు ఆయన సేవ అని చెప్పిన విధానం అది చేస్తే మనం బ్రతకాలంట బ్రతుకుట క్రిస్తే సావైన కాబట్టి మన మనం బ్రతికేంత కాలము ప్రభు కొరకే బతకాలంట రోబిలక్షన్ పత్రిక ఉంది మనం బ్రతికింత కాలం ప్రభు కొరకే బ్రతకాలంట ఈ లోకంలో దేవుడు ఎందుకు మనకు ఎంత కాలం పెట్టిండు చాలా మంది ఏమంటారంటే ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకునేలా అనుభవించాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు ఏం చెప్తుండడు మనకి ఈ లోకంలో ఎందుకు తీసుకొచ్చింది ఒక పని కొరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి మనం ఈ లోకంలో ఒక పని కొరకు మనకి దేవుడు తీసుకొచ్చింది ఒక యాత్రికులాగా మనం వచ్చినాయి కాబట్టి ఈ లోకంలో మనం బ్రతకాలి కాబట్టి మనం మన జీవనోపాధి కోసం మనం తింటున్నాం కానీ ఈ లోక విధానం ఎటువంటి తెలుసా సంపాదించుకోవటం కాదు బ్రతకాల కాబట్టి సంపాదించుకోవాలా ఎందుకు బ్రతకాలనుకుంటున్నారు వాళ్ళు అంటే ఈ లోకం వాళ్ళు అంటుకొని జీవిస్తారు ఈ లోకం కానీ మనం బ్రతకాల కాబట్టి జీవిస్తాం ఎందుకు బ్రతకాలంటే ప్రభు కొరకు బతకాల ఈ లోకము అనభవించడం కోసం ఏం అంటే అంటే ఉల్టా ఉంది జీవితం అన్నట్టు కాబట్టి అలాంటి జీవితంలో కైసవలు ఉంటారు అంటే ఒక పూటి కొరకు ఆ జ్యేష్ట హక్కుని ఎట్లా ఏసే ఎట్లా ఏషావు ఎట్లా ఆయన తన రక్షణ పోగొట్టుకున్నాడో చివరి కాలంలో అనేకలు రక్షణ పోగొట్టుకుంటారంట కాబట్టి ఈ వాక్యం వల్ల జ్ఞాపనం చేసినప్పుడు మనం బ్రతినంత కాలం ఇది అది చేయడం అంటే ప్రభు కార్యాలు ఆయన క్రియలు ఆయన వాక్యం అనేకలు ప్రకటించి మనం ఈ లోకంలో మన కాలాన్ని ముగ్గించుకోవాలంట హలో చూడండి మన కాలం ముందు విషయాలు మనం దేవుడు చూపిస్తూ ఉంటాడు కానీ దేవుని బిడ్డలైన మనకు ఈ చివరి కాలంలో ఎందుకు ఆ రీతిగా అవన్నీ మనకు దేవుడు చూపిస్తున్నాడు అన్నప్పుడు అందుకే హబకు గ్రంథంలో నేను ధ్యానిస్తుంటే దేవుడు ఒక విషయం అక్కడ కొన్ని వాక్యాలు చూపించిండు చూద్దాం హబకు గ్రంథము చూడండి మొద అధ్యాయం చూడండి హబకు గ్రంథం ప్రవక్తైన హబకు గ్రంథము మీ కథ తర్వాత ఉంటుంది నా గ్రంథం మూడో అధ్యాయం చూడండి ప్రవక్తకు హబకుకు చేసిన ప్రార్థ చేసిన ప్రార్థన చూడండి ఒక ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు సరే అని ఏం ప్రార్థన చేసిండు అనేది మన పైని చూస్తే మొదటి అధ్యాయం రెండు అధ్యాయం మొత్తం తీస్తే మనకు తెలుస్తుంది అలా చూడండి ఆ ప్రవక్త దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు అంటే రేపటి గురించి ప్రార్థన చేస్తున్నాడా ఆయన జీవం కోసం ప్రార్థన చేస్తున్నా మరి దేనికోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు మనం ధ్యానిస్తే ఈ విధానం ధ్యానిస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క వాక్యాన్ని అంతా వాళ్ళు ఏం చేశారంటే పాటించకుండా వాళ్ళు ఇచ్చలు విడిగా జీవించారు అని ఇస్రాయిల్ ప్రజలు గురించి ఆయన ఎంతో వేదన పడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు ప్రవక్త అలాలుయ చూడండి ఆయన ఆయన అనుకోలే నా మటుకు రాకుంటే చాలా అనుకోలేదు చూడండి అంటే రేపటి గురించి అనుకోలే కానీ ఆయన బిడలు ఎట్లా నచించిపోతారు ఎట్లా నచించిపోతారని ఆయన దేవుని దగ్గర ఆయన కంప్లైంట్ చేస్తుంటే ఆయన ప్రార్థన చేస్తుంది ప్రవ్వ అండ్ ఎందుకు ఈ దోషాన్ని చూసి చూడిస్తున్నాం అండ్ ఎందుకు ఈ యొక్క విధానం చూడిస్తున్నాం అని చెప్పి ఆయన ఎంతో వేగంతో ప్రార్థన చేస్తున్నాం అబక్కు అది మన అర్థం కావాలంటే మొదటి రెండు అధ్యాయాలు చదవాలి మనకు అప్పుడు తర్వాత మీరు చదవండి తర్వాత అబక్కుకు చేసిన ప్రార్థన చాలు బెదరు చదువు చదువు బ్రెదర్ యహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను చూడండి ఎందుకు భయపడుతున్నాడు ప్రవక్త ఆయన వార్త వింటే ఎందుకు భయం వస్తుంది ఒక ప్రవక్తకి ఒక దేవుని బిడ్డకి ఎందుకు భయం వస్తుంది చెప్తున్నప్పుడు ఆయన భయం దేనికి సంబంధించింది ఎందుకు ఆయన అంతగా భయపడుతున్నప్పుడు ఆ మొదటి అధ్యాయం రెండు అధ్యాయం తీస్తే అర్థమే అంటే ఎందుకు భయపడుతుందంటే అక్కడ రాసి చూడండి కింద యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యముల నూతన పదము అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రవ్వ ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఈ కార్యాల నూతన పరిచయం అన్నప్పుడు నూతన పర్చలేదా ఖచ్చితంగా మర్చి నూతన పరిచయం కానీ ఎందుకు అది ఆయన వేదంతో జ్ఞాపం చేస్తుంటే ఆ నూతన పరిచయం వాళ్ళు ఏం వాళ్ళు ఉల్టా చేసుకున్నారు అంటే దేవునికి విరుద్ధంగా జీవించిన దేవుని నమ్మున్న ఇస్తాల కూడా పాత నిబంధన కాలంలో వాళ్ళు ఉల్టా జీవించి అంత భయంకరంగా జీవిస్తున్నప్పుడు ఆయన ఎంతో వేదంతో ప్రార్థన చేస్తూ ఏం చెప్తాడు దేవుడు నాకు ఏం మాట్లాడతాడు దేవుడు అని చెప్పి ఆయన ఇంటి ఆ రెండో అధ్యాయం అనిపిస్తే అక్కడ చూడండి తర్వాత ఏముంది అక్కడ చూడండి రెండో అధ్యాయం చూడండి మొదటి ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచటకై నేను నా కావలి గోపురం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందిననుకునగా అంటే అని రెండో అధ్యాయం హబక్కు గ్రంథం రెండో అధ్యాయం ఆ బుక్కు రెండో అధ్యాయం చూడండి ఆయన అంటే మొదటి అధ్యాయం అంతా ఆయన ప్రార్థన చేసిండు రెండో అధ్యాయంకి వచ్చినప్పుడు చాలా గ్యాప్ ఉంది మొదటి అధ్యాయానికి రెండో అధ్యాయానికి చాలా గ్యాప్ ఉంది అంటే కొంతకాలం వరకు ఆయన గ్యాప్ ఉంది కానీ ప్రతి ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబిస్తామని చెప్పి మరోసారి ఇక్కడ ఈ వాక్యంగా చెప్పబడుతుంది అంటే ఆయనకి దర్శన రూప రూపకంగా ఆయన చూపించాడు దేవుడు అయితే ఆయన ఏం చేసిండు సరే ఆయన ఏం చెప్తాడు ఆయన చెప్పేంత వరకు నేను కనిపెట్టుకుండాలని చెప్పి ఆయన ఏం చేసిండంట ఆ కావల గోపురం మీద కనిపెట్టుకున్నట్ట అంటే కావలి వాడు అంటే కావలి గోపురం అంటే ఒక బురుజు మీద ఆయన నిలబడి ప్రభుకరం కనిపెట్టు ఆయన సెలవిచ్చేంత వరకు కనిపెట్టుకున్నాడు చూడండి మనం చేసే ప్రతి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన ప్రార్థనలన్నీ పాత్రలో తీసుకొని దేవుని చంద్రబుతాని మనం చూసిన వాక్యం కాబట్టి ఆ పాత్ర నిండింత వరకు ఎప్పుడైతే పాత్ర నిండుతాయో అప్పుడు మనకు జవాబు వస్తారు అది ఎప్పుడు నిండుతుందో మనకు తెలియదు అంటే నువ్వు ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసి ఆ పాత్రలో నిండిపోతాయి హలూయ అయితే ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రవక్తతో దేవుడు మాట్లాడి చూడండి ఏముంది అక్కడ యహోవ నాకు ఇలాగ సెలవిచ్చారు తర్వాత ఆయన మాట్లాడండి దేవుడు హలలియ అంటే ఎట్లా మాట్లాడండి ఆయన పాత నిమల కాలంలో దశ మాట్లాడండి తర్వాత కళల రూపంగా మాట్లాడండి కానీ కొత్త నేమ వచ్చినప్పుడు దేవుడు ఈ వాక్యక రూపంగా మాట్లాడుతున్నాడు ఆయనే దేవుడు కాబట్టి అవన్నీ దేవుడు ఇచ్చి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు హలలుయ ఇది మనం నమ్ముతున్నాం హలలూయ ఎందుకంటే ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు అలా కాబట్టి పాత నిబంధన కాలంలో ఇసల పంజలంతా వాళ్ళ హృదయాలు ఏం చేశారంట ప్రవక్తలు చెప్పినా గాని వాళ్ళు కఠిన పరుచుకొని వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవించింది కానీ ఎన్నిసార్లు దేవుడు ప్రవక్తలు పంపినా కానీ వాళ్ళు పంపిన కానీ వాళ్ళు వినలేదు కానీ ఇక చివరికి వరకు ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి యహోవ నాకు ఇలాగ సెలవిచ్చాను పరిగెత్తిచు చదువ వీలవినట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా రాయము అంటే చదువువాడు ఎట్లా పరిగెత్తూ చదవ వీళ్ళగటు చదవాడు పరిగెత్తడా అంటే ఎట్ దానికి ఎట్లా మనం అర్థం చేసుకోవాలా చదువువాడు పరిగెత్తడం అంటే చూడండి పరిగెత్త మనం చదవగలవా అంటే అది దేనికి సంబంధించింది అంటే పరిగెత్తువాడు చదువువాడు పరిగెత్తాలంట చూడండి చదువువాడు పరిగెత్తుచు అంటే నువ్వు చదవ అంటే పరిగెత్తడం అంటే నువ్వు చదవాలా నువ్వు పరిగెత్తాలా అంటే దేవుని వాక్యం చదవాలా అది అర్థం చేసుకోవాలా తర్వాత పరిగెత్తి అంటే నీ నీ ఆసక్తిని నీ నీ యొక్క విధానాలు నీ సేవా జీతాలను ముందు కొనసాగించుకోవాలా వీలైనట్లు ఆ దర్శనాన్ని స్పష్టంగా రాయమని అంటే రాయటం అంటే ఎక్కడ రాయాలా గోడ మీద రాస్తేమన్నా లాభం ఉంటుందా లేదు మనుషుల హృదయాల మీద రాయాలా మనం చూసిన వాక్యం మెత్తని హృదయాల మీద జీవం దేవుని వాక్యంతో రాయబిన పత్రిక మీరు కారాలని చూసిన మన వాక్యం ఇక్కడ హలలుయ కాబట్టి ఈ జీవం దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట మనుషుల హృదయాల మీద రాయాలంట హలూయ అది ఎప్పుడు రాయబడుతుంది మనం వెళ్ళి ప్రకటించినప్పుడే మనం వెళ్ళి ప్రకటించినప్పుడు రాయబడుతుంది కాబట్టి కింద చూస్తే అది ఖచ్చితంగా అది నెరవేరు చూడండి తర్వాత ఏమైంది చివరికి వచ్చే వరకు చదవండి త్వర త్వరగా చదవండి ఆ దర్శన విషయమై నిర్ణయ కాలమున నిర్ణయ కాలమున జరుగు జరుగును సమాప్తం అగుటకై ఆతురపరుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చాను దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చు అంటే ఇన్ని కని ఇంతగా అది షార్ట్ టైంలో జరిగిపోతుంది కాబట్టి మీరు కనిపెట్టాలా అని చెప్తారు చూడండి మనం ఈ లోకంలో ఏం కనిపెట్టాలా ఏం కనిపెట్టాలా అంటే పైన వాటిని కొరకు కనిపెట్టుకోమన్నారు అంటే దేవుని వాక్యంలో కనిపెట్టుకుని ఉంటే దేవుడు అనేకమైన విషయాలు దేవుడు మనం చూపించి దేవుని బిడలను సిద్ధపరిచేలాగా దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడు హలలుయ కాబట్టి మనం కనిపెట్టుకోవాలా హలలుయ రేపు గురించి మనం చింతించొద్దు రేపుడు దినము దాని గురించి చింతిస్తుంది నీకు ఏం అక్కరు కావాలో అన్నీ దేవుడు తెలుసు సమస్తం అని తెలుసు చూడండి కాబట్టి మన ఒక్కొక్క విషయం మనం అర్థం చేసుకోవాలా మన జీవము ఎక్కడుంది ఆయన దగ్గర దాచబడి ఉంది కాబట్టి మన మన భవిష్యత్తు గురించి మన ప్రాణాల గురించి మనం భయపడ అలలుయ్య కాబట్టి భయం మనకు రాదు ఎందుకంటే భయపడేవాడు ఏమవుతుంది భయం పడితే అది ఇంకా భయం అధికమైపోయి అది రెండంతలు చేసుకొని భయము దండంతో కూడిందంట వాక్యం ఉంది చూడండి భయము భయపడేవాడు దండంతో కూడిందంటే అది దండిస్తుంట భయం మన ప్రత్యక్షణం మన దండిస్తుందంట దండించడం అంటే ఏంది మనకు కొడతదంట అది ఇంత భయంకరమైన భయం అనేది కాబట్టి ఆయన ప్రేమలో మనకి ఏ భయం లేదు అలలియ కాబట్టి ఆయన మన నిజంగా ప్రేమిస్తే మనకు భయం ఉండదు ఆయన ప్రేమలో భయం లేదన్నాడు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట అంటే నువ్వు సంపూర్ణంగా ఆయన ప్రేమిస్తే వీళ్ళున్న భయము ఖచ్చితంగా ఎందుకంటే వాటి అంటుంది యవన్ భక్తులు చెప్తుంది పత్రికల చూస్తే వాక్యం నాలుగో అధ్యయనం పంతొమ్మిది వచ్చిందో అలలుయ్యా చూడండి కాబట్టి మనం భయపడానికి వీలు లేదు అనే విషయం మనం దేవుడు జా ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఏ క్షణం ఎట్లా ఏం తెలుగుతాయో మనకు తెలియదు కాబట్టి మనం సిద్ధపడి ప్రతి భయం నుంచి దేవుడు మనకి విడుదల కల్పిస్తాడు ఇందాక మనం పాడబడిన అగ్నిలో పడవేసినాక మనకు భయపడే మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు నీ మటుకు నీ ప్రతికి మటుకు నేను మొక్కం అన్నాడు అంటే అంత విశ్వాసం ఎక్కడికైనా వచ్చింది చూడు చివరి కాలంలో అదే జరుగుతుంది కాబట్టి ప్రభు మా పక్షంలో ఉన్నాడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని దృఢమైన విశ్వాసంతోనే మనం మన కాలంలో మన ముందుకు సాగిపోవాలా హలరుగా చూడండి తర్వాత హబకు గ్రంథం చూడండి తర్వాత ఉంది అక్కడ కింద జగం ఇంకా వాకింగ్ కంప్లీట్ అయిపోతుంది నాలుగో వచ్చిన సార్ రెండో అధిక నాలుగో వచ్చిన యథార్థ పరులు కాక వారంటే ఎవరు రేపటి గురించి ఆలోచించేవాళ్ళు అవిశ్వాసులు అంటే వాళ్ళంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామని అర్థం చేసుకోవాలని అలాని తర్వాత వారు యథార్థ పనులు కాక యథార్థత ఉండదు చూడండి మనం పైకి భయం లేనిందుగానే మనం అనుకుంటా ఉండే కానీ భయపడతాం లోపట అనేది ఇక్కడ చెప్తున్నాడు కాదు యథార్థం అంటే నువ్వు పైకి ఎట్లానో లోపల అట్లనే ఉండాలి అలాలు అది యథార్థతం అంటే కానీ వారు యథార్థత యథార్థ పనులు కాక తమ తమలో తాము అతిసేయపడుతుంది అంటే వాళ్ళు వాళ్ళని గర్విస్తారంట కానీ దేవుని విషయంలో గర్వే ఆయనకి అసవిష్టం ఉండదు దేవుని బిడ్డలు ఎప్పటి పరిస్థితిలో గర్వం రాకూడదు అలలుయ్య చూడండి అది చాలా ముఖ్యం ఎందుకంటే ఆయన గర్విష్టల్ని అంచివేస్తారంట అలడు మనం చూస్తాం బైబుల్లో ఎంతమంది గర్వించేది వాళ్ళంతా ఏమవుతుందో తెలుసు కాబట్టి అది అది చాలా అసలు మనకి అలలుయ్య చూడండి ఏముంది అక్కడ అయితే చూడండి అయితే ఏమున్న వారు యార్థ పనులు కాక వారు తమ్ము తామే అతిశయపడతారంట కానీ అయితే నీతి మంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును హలలుయ చూడండి నీతి మంతుడు ఎట్టబడుతుందంట విశ్వాస మూలంగా విశ్వాసము ఏసు ప్రభు ఆ విశ్వాసం ఆయన మూలంగానే మనం బ్రతకాల ఈ లోకంలో మన బ్రతి ఉండి ఆయన కొరకే బ్రతకాల ఆయన కాలాలు మనం ప్రకటించాలా ఇది అది చేయాలా ప్రభు నేను అది చేయల ప్రాభ నేను ఇట్లా చేయాల ప్రాభ అని మనం ఏం చేయాలంట ప్రభు దగ్గర మనం సంభాషించాలా ఖచ్చితంగా దేవుని నడిపిస్తూ ఉంటాడు అది అది విశ్వాసం అది అలాంటి వాళ్ళు విశ్వాసం మూలంగా జీవిస్తారు చూడండి కాబట్టి విశ్వాసం మూలం అంటే మన దశ విధాన పత్రికలో ఉంటుంది విశ్వాసము అందరికీ లేదు కాబట్టి ప్రభు త్వరగా వస్తుంది కనుక అక్కడ చెప్తున్న సంఘానికి పౌరు భక్తుడు మీరు జాగ్రత్తగా ప్రభువు మేము మీ మనుషులను స్థిరపరిచి మిమ్మల్ని బలపరుస్తాడు అని తిరిగి వచ్చేంతవరకు అని చెప్తాడు అక్కడ కాబట్టి మనం ఏం చేయాలి మన మనసులు మనం స్థిరపరుచుకోవాలి మన మనసును సంపూర్ణంగా మనం తయారు చేసుకోవాలి ప్రభులు ఎందుకంటే స్థిర మనసు మనం లేకుంటే మన మనం ఏం జరిగితే మన జీవితము మన విశ్వాసం మనం తొలగిపోతూ ఉంటాం జంప్ ఉంటాం ఆ టైంలో ఏదైనా బలమైన ఒక శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో ఆ శోధనకు మనం పడిపోతాం కాబట్టి విశ్వాసం మనం జీవిస్తాం ఆ విశ్వాసాన్ని కర్త కాబట్టి ఆయనే ఆయనే మన విశ్వాసం నా ప్రభు నా పక్షంగా ఉన్నది నా ప్రభు నాకు తోడుగున్నాడు నేను భయపడం దేని విషయం కూడా అనే విశ్వాసంతో మనం ముందుకు పోవంట తర్వాత చూడండి ఇప్పుడు చూడండి మూడో అధ్యాయంలో త్వరగా రెండు వాక్యాలు చూసి ముంచేస్తా చూడు చదువు గారు ఇహోవాను ఇహోవా నిన్నుకొచ్చిన వార్త నేను భయపడుతున్నాను చూడండి ఆయన భయం చూడండి ఎందుకంటే ఎందుకు భయం చూడండి ఆయన భయపరచబడుతున్న వాక్యము ఆయన చూపిస్తుంటే మనుషులు హీరీతిగా ప్రభావం నచించిపోతున్నారని ఆయన భయం వెంటాడుతుందంట చూ ఆయన భయం వెంటాడుతూ ఉన్నప్పుడు ఎన్యా ప్రవర్త కూడా అదే అదే విషయం జ్ఞాపం చేస్తారు వాళ్ళు బగులోని దేశానికి చెరకొని పోయినప్పుడు భయంకరంగా ఉంటారు భయంకరం చేస్తూ ఉంటే వాళ్ళ యాజకులు వాళ్ళు ఏం చేస్తారా దేవుని ధర్మశాస్త్రం ఎట్లా పాటించాలా దేవుని ధర్మశాస్త్రం ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు వాళ్ళు నేర్పరంట ఆ నేర్పకోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు ఆ శ్రమలో వాళ్ళ కాలాలు ముగించడానికి ఇనిమి అపవార్త లేదు చూస్తాం మన వాక్యం అలాగే అర్చున్న తర్వాత ఏమైంది సంవత్సరంలో గడిచి జరుగుతుండగా నీ కార్యంలో నూతన పరిచము సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియజేయము అంటే ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నా దేవుని నమ్మకం ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నాయి ఎన్నో సంవత్సరాలు కానీ ఎక్కడుంటున్నాం అక్కడే ఉంటున్నాం కాబట్టి అక్కడ మనం ఉండడానికి వీలేదు ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టు వరకు మనం ఏం చేయాలా మనం ముందుకు సాగిపోతే ఆయన కార్యాలు నూతన పరిస్థితులు నీ ద్వారా అల మన ద్వారా దేవుడి కార్యాలు నూతన పరచబడతాయి కాబట్టి మనం ముందుకు సాగిపోయినప్పుడు ఆయన నూతన పరిచయం దేవుడైన నూతన సృష్టిగా మనుషులు మారుస్తారు నూతన పరచడం అంటే ఆ పాత జీవితం పోయి వృత్త జీవితంలోకి రావటం అంటే దేవుని సృష్టిగా వాళ్ళు మార్చబడతారు ఎప్పుడైతే దేవునికి వాక్యము అనే సత్యం మనం ఎప్పుడైతే దేవుడి వాటికి చెప్తామో వాళ్ళు నూతన సృష్టిగా మార్ మార్చబడతారు కాబట్టి చూడండి సమస్యంలో గడుచుండగా నీ కార్యంలో తెలియజేయము చూడండి తర్వాత ఏముంది కోపించు ఈ వాక్యమును జ్ఞాపకం తెచ్చుకోను అంటే ఆయన కోపిస్తున్నాడు అయినా కానీ ఈ వాచ్యలను జ్ఞాపకం తెచ్చుకగా అని ఈ యొక్క ప్రవక్త ప్రభు దగ్గర ప్రాదాయపడుతున్నాడు అదల్ ఎందుకు ఆయన ఆ రీతిగా ప్రాదాయపడుతున్నాడు అన్నప్పుడు ఆయనకు ఒక భారం దేవుడు ఇచ్చింది కదా ఆయన ఒక భారం వేదన ఉంది నా జగలు నశించిపోతున్నాను కాబట్టి ఆయన ప్రతినిధిగా దేవుని వాల్పక్షంగా దేవునికి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు అందుకే మనం చూస్తాం కొన్ని వాక్య యజ్ఞగ్రంథంలో ఒక వాక్యం చూస్తాం నేను అది ఏనా కరెక్ట్ గా జ్ఞాపకం వస్తలేదు యజ్ర గణంలో ఒక వాక్యం నేను తెలిసి నేను చెప్తే ఎందు అధ్యయనం ఉంటుంది అది అయితే ఆ అధ్యాయంలో ఏముంటుందంటే యజ్ర ఏం చేస్తారంటే యాజకుడు ఆయన ఒక భక్తుడు యాజకుడు ఆ యాజకుడు ఏం చేస్తారంటే ఇసల బజలు మొత్తం ఆ గుమ్మం దగ్గర నిలబడినప్పుడు ఆ మైదానంలో నిలబడినప్పుడు ఆయన వాళ్ళ పైగా నిలబడి ఆయన ఎత్తుగా నిలబడి దేవుని యొక్క దేవుడు ఏం చెప్పినాడు అంటే ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ వాక్యం విని భయంకరంగా ఏడుస్తున్నారంట పశ్చాత్తాపడి ఏడుస్తున్నారు అయ్యో ఇంత విరోధంగా మేము పాపం చేసింది అని చెప్పి ఆయన ఏం చేసింది ఆ వాక్యం ఎప్పుడైతే దేవుని యొక్క ఆయన చెప్తున్నాడో ఆ ఆ విధానంలో ఆ టైంలో అదంతా ఏం చేస్తుంది వాళ్ళ జీవితాలు దుఃఖం సలుపుతూ ప్రభుని వాళ్ళు స్వీకరించండి మనం చూస్తాం కానీ కింద ఏం రాష్ట్రం తెలుసా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మనుషులకు అర్థం అవలాలని ప్రకటించి వెళ్ళింది వాక్యం అది దొరుకుతలేదు వాక్యం అది నేను రాస్తున్నా దొరుకుతుంది పదార్థం పదే సార్ అంటే నేను తప్పు రాస్తున్నాను కావచ్చు నేను ఎనిమిది ఐదు అనుకున్నా కనుక దొరకలేను ఇందాకే చూస్తున్నా చూడండి వాక్యం అది మీకు దొరికితే చూడండి పదార్థేండి సార్ చదవండి ఐదు ఐదు నుంచి చూడండి పదిలోనే సార్ పది ఐదులోనా నా లేదు సార్ ఇది గారు అక్కడ ఏం చెప్తుండే ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన చెప్పినప్పుడు ప్రజలు మొత్తం అక్కడ నిలబడి సమూహంలో నిలబడినప్పుడు ఆయన వాళ్ళకు పైగా నిలబడ్ అంటే ఎత్తుగా నిలబడి ఆయన ముఖం అందరూ చూస్తూ ఉంటారు చూస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆ వాక్యం విని వాళ్ళ హృదయాలు సంహించిపోతాయి వాళ్ళ హృదయాలు తగిలిపోతాయి అప్పుడు ప్రభుని అడుగుతూ ప్రభు ఆమె ఎంతకాలమే పాపం చేస్తున్నాడు మమ్మల్ని క్షమించినాయనా అని వాళ్ళ జీతాలు అప్పచెప్పుకున్న తర్వాత కింద ఇంకో అతను ఇంకా ఇంత యాచకులు ఉంటారు అక్కడ వాళ్ళు ఏం చేస్తండి ఆ వాక్యాన్ని మనుషులకు అర్థమవులాగా అది ప్రకటించిన తర్వాత అప్పుడు వాళ్ళ జీతాలు ప్రభుకు సమర్పించుకోవాలి ఇది మనకు చాలా ముఖ్యమైనది అలా కాబట్టి చెప్పబడుతున్న ప్రతి వాక్యము వాళ్ళకి అర్థమవులాగా మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలా మన ప్రభు కూడా అంతే కదా శిష్యులకు ఎందుకు అంత ఉపమాన రీతిగా పర్వ రాజ్యం ఎట్లా ఉంటుందని చెప్పిండు డైరెక్ట్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు అంటే ఆయన దృష్టిలో ఎట్లున్నారో మనుషులు పసిపిల్లలాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా పర్లోకరాజ్యం ఎట్లా ఉంటుంది పర్లోకరాజ్యంలో అట్లా ఉంటారు మనుషులని అన్నీ చెప్పిండు కాబట్టి మనం కూడా ఈ యొక్క విషయాలు అర్థమయ్యేలాగా మనుషులకు ఏం చేయాలంట ఓపికతో దీర్ఘశాంతంతో మనం ఏం చేయాలా వాటిని వాళ్ళు బోధించినప్పుడు అప్పుడు వాళ్ళ జీవితాల ప్రభుత్వం ఆకర్షింపబడతాయి అలాలుగా చూడండి ఆ రీతిగా చూడండి ఎందుకు అంటే ఇస్తాల్ పద్ధతి దేవిగా దేవుడంటే అంటే ఇస్తా పద్ధతి సువార్త ప్రకటించవాలి దేవుడని ఆయన దేవుడని నేడు ఎవ రక్షణని చూస్తాని వాళ్ళకి తెలియలేదా చూడండి ఇవన్నీ తెలుసు కానీ తెలిసినా కానీ వాళ్ళు ఏం చేసింది అన్నప్పుడు ఒక వాక్యం చేసుకున్నాను హెబిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం చూడండి హెబిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము కావున నేను ఆ తరం వారి విసికి వీరెల్లప్పుడూ తమ హృదయములలో హృదయాలోచనలతో తప్పిపోవచ్చున్నారు చూడండి ఆ తరం అన్నప్పుడు ఏ తరం నుంచి మాట్లాడుతున్నట్టు పాత నిబంధకాలలో ఇచ్చలపతి నుంచి మాట్లాడుతున్నాడు కాబట్టి ఏమంటున్నాక్కడ ఆ తరం వారిలో విసుకి అంటే విసుడం అంటే ఏంది ఆయన వాళ్ళు చేసే విధానాలు చూసి ఆయన విసుకంటే ఆయన అంతగా మనసు చలించిపోతు అంతగా బాధపడతా విసుకున్నాడు ఎప్పుడు ఇసుక్కుంటాము మనకి పదే పదే మనుషులు మనకి ఏదేదో చేసుకుంటాక మనకు ఇష్టం లేని పనులు కానీ అప్పుడు మనం ఇసుక్కుంటా ఉంటాయి ఎందుకంటే అంతగా ఇసుక్కుంటాం అంటే చూసింది అంటే అంతగా ఇసుగుందంటే దేవుణ్ణే ఇసుకిచ్చిరంటే ఆయన ఎంత దీర్ఘశాంతం దేవుడు ఆయన ఇసుకించడంటే వాళ్ళు ఏం చేసి ఉండాలా చూడండి తర్వాత కావున నేను ఆ తరం వారి వాళ్ళ విసికి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనతో తప్పిపోవచ్చున్నారు ఎందుకు తప్పిపోతున్నారు అన్నప్పుడు వాళ్ళ హృదయము హృదయంలో ఆలోచన వల్ల దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి అనుసరించకుండా వాళ్ళ సొంత తలంపులతోని హృదయంలో ఆలోచన దేవుని మార్గించాలి తప్పిపోతున్నారు అలా చూడండి సదమ హృదయము దేవునికి తొలగిపోయిందా ఆయన అఫ్తరోతి దేవతనే దేవతలు పెట్టుకొని అని పూజించిండు ఆ టెంపుల్స్ కట్టిండు తర్వాత స్థలం మన హృదయం దేవుని యొందించి తొలగిపోయింది అని చూస్తాం మన వాక్యం రాజులం పదకొండి చేస్తాం మెడకి రాజు ఎందుకు తొలగిపోయింది దేవుడు ఒకసారి దేవుడు చెప్పిండు నువ్వు ఇతర దేవతలను నువ్వు పూజింప వలదండి సెకండ్ టైం గ్యాప్ చేసింది కానీ వెళ్ళే కానీ థర్డ్ టైం ఏం జరిగింది మన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించి అలా నువ్వు అచ్చండి ఏదో లేపిండు దేవుడు ఏ ఏ సంతతి వాళ్ళు లేపిండు అక్కడ ఏదో మీరు లేపిండి అక్కడ అంటే పలోమాలకు ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు అది ఎందుకు పోగొట్టుకున్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి అంటే ఈ చివరి కాలంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మంత్రులు పోగొట్టుకుంటారంట ఆయన జ్ఞానం పోగొట్టుకోవడం అంటే ఆయన పోగొట్టుకోవటమే కదా బుద్ధి జ్ఞానం సరసంపదలు ఆయన ఉన్నప్పుడు ఆయన జ్ఞానాన్ని పోగొట్టుకోవడం అంటే ఆయన పోగొట్టుకోవడం అంటే నా జనులు ఎందుకు జ్ఞానం లేక ఎందుకు నశించిపోతున్నారంటే దేవునికి ఇచ్చిన జ్ఞానం ఆయన వాక్యం తెలిసి కూడా దాన్ని నుంచి తొలగిపోవటం చూడండి తర్వాత నా మార్గంలో తెలుసుకోలేదు ఆయన ఎంతగా చెప్పినా కానీ వాళ్ళు తెలుసుకోలేదంట అంటే ఎంత ఎన్ని ఎన్ని తరాల నుంచి ఎంత కాలం నుంచి చెప్పిన వాళ్ళు తర్వాత ఏం చెప్పింది అక్కడ కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వాళ్ళు నా విశిలో ప్రవేశింపరని చెప్పి అంటే ఎందుకు చెప్తా అంత కఠినంగా ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే ఆయన కోపగించుకున్నాడు ఆ టైంలో నా విశ్రాంతి ప్రవేశించరు ఎక్కడ జరిగింది కాణాం చేసిన పోయేటప్పుడు జరిగింది వాళ్ళు ఎంతగా భయంకరంగా చేసినప్పుడు ఈ తరం వాళ్ళు ఎవరు పోయిండు కాలేబు యహోశివ తర్వాత తన తన తనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సంతతి వాళ్ళ ప్రయత్నం మరి ఎంతోమంది ఆరక్ష జనము వాళ్ళ ఎందుకు పోయింది అక్కడికి అంటే అని ఆయన శోధించింది భయంకరంగా ఆయన కార్యాలు తీసి నలభై సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు తీసిండు ఎన్నో కార్యాలు చేసిండు గొప్ప గొప్ప కార్యాలు తీసి చివరికి ఏం చేసి అంట వాళ్ళ సనికి సమారజత సమరిపండు తిరిగి కొంతమంది ఆ దేశానికి పోయింది అంటే ఈ చివరిలో అట్లే జరుగుతుంది అంటే దేవుళ్ళు ఒక అద్భుతాలు చూసి కూడా ఆ మన్నా దుర్పించింది ఎంత చూసినా అద్భుతాలు చూసిన నీళ్లు దాకా ఒక కాన ప్రాంతాలు అట్లా మారాన్ని మధురంగా మార్చింది అన్ని దేశాలు కానీ వాళ్ళు ఏం చూసే కళ్ళు వాళ్ళకి లేదని గుడ్డి వారే ఉండిపోయారంట చూడండి అందుకే మనం వ్యాప్యం చేసుకుంటూ ఉంటాం ఒక దశలో మనకి దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసింది ఎన్నో ఆశ్చర్యాలు మనం ప్రార్థన చేస్తే భయంకరమైన శ్రమ నుంచి కూడా దేవుడు కాపాడండి చూడండి అన్ని శ్రమ కాపాడినా మన తిరిగి మనం ఏం చేస్తాం మర్చిపోయి మన భయపడతాం కాబట్టి మనం భయపడానికి వీల్లేదు మనమే భయపడితే భయపడే వాళ్ళు మనం ఎట్లా దేవుని శైలిలో మనం నడిపించలేదు కనిపించలేదు చూడండి అందుకే చెప్తుండే తర్వాత చూడు ఇంకా చదువు నాలుగో అధ్యాయం చదివి చాలు చదువు వేరు సహోదరులారా లే నిమిషం వేదారు నాలుగు అధ్యాయం చూడు బేదా అధ్యాయం రెండో చింది చూడు అధ్యాయం నాలుగో అధ్యాయం రెండో చింది వారికి ప్రకటించినట్లు మనకు సువార్త ప్రకటించబడేను చూడండి వారికి ఎట్లా దేవుని సువార్త ప్రకటించబడిందో మనకు కూడా అంటే ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు వాళ్ళ గురించి చెప్తున్నాడు మళ్ళా సడన్గా మళ్ళా మన గురించి మన గురించి వస్తున్న వాక్యం అంటే వారికి ఎట్లా ప్రకటించిందో సువార్త మనకు సువార్త ప్రకటించి అంటే దేవుని వార్తను ప్రకటించబడింది మనకు కూడా దేవుని వాత్యం బయలుపరచబడిందని చెప్తుంది తర్వాత ఏం జరిగింది అక్కడ కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవరై కలిసి ఉండలేదు అంటే వాళ్ళు వినిన వార్త విశ్వాసంగా కలిసి అందుకు వాళ్ళు నశించిపోయినారు అని చెప్తాడు అందుకు ఆయన విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేకపోయినారు అంటే దేవుని పద విశ్రాంతి ఇంకా వెయిటింగ్లో ఇంకా విశ్రాంతిలో లేదు అంటే ఒక చిన్న పరంగా ఒక ఆత్మీయంగా మనం చూస్తున్నాం ఇంకా మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించలేదు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం విశ్రాంతి అంటే మన ప్రభు సాద్యం అంటే అది వెయిటింగ్లో ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు నెబ్బురాశి పత్రికలు మనం చూస్తే వాక్యం చూడండి వారికి ప్రకటించినట్లు మనకు కూడా సువార్త ప్రకటించబడేను కానీ వినిన వారితో అంటే ఎవరైతే విన్న వారితో విశ్వాసం గలవారై ఉండలేదు కనుక విన్న వాక్య వారికి నిష్ప్రజ నిష్ప్రయోజనమయను అంటే పనికి రాకుండా తర్వాత కాగా జగత్ జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉందను ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రకటించినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసలమైన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము అని చెప్తుండడు పౌర్భక్తుడు అలా అంటే వాళ్ళు ప్రవేశించలేదు కానీ మనం ప్రభుని విశ్వాసంలో స్వీకరించడం మనం ప్రవేశిస్తున్నాం అని చెప్తున్నాడు అంటే ఆత్మీయ అంతగా ఆయన బీట్ అంతగా ఆయన ఆత్మీయ ఎంత ఎదిగిండానని అంటే అంతగా దేవుని తెలుసుకున్నాను ఆయన వాక్యంలో అంటే వాళ్ళు ప్రకటించబడింది సువార్త కానీ వాళ్ళు వినలేదు విన్న వార్త కాబట్టి ఆ వాక్యం ఏమైతుంది వాళ్ళు ప్రయోజనం కొను వాడుకోలేదు వాక్యాన్ని ఆ వాక్యాన్ని వాళ్ళని స్వీకరించలేదని కాబట్టి విశ్వాసమైన మనము తనలో ప్రవేశిస్తున్నాం ఉన్నప్పుడు చూడండి ఒక వాక్యం చూడండి పైన ఇంకొక మూడో వచ్చింది చూడు కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నను అంటే ఇందాల్ని విషయం కదా ప్రభా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ కార్యాలు నువ్వు తన అని చెప్పింది కదా ప్రవక్త కానీ ఇప్పుడేం చెప్తుండు అది ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నాడు అంటే అప్పుడే జరిగిపోయినాయి మరి జరిగిపోయినప్పుడు మళ్ళీ ఎందుకు అది జ్ఞాపనం చేస్తుంటే వాళ్ళు నూతన సృష్టిగా మారలేదు అది తప్పిపోయినారు వాళ్ళు వాళ్ళ హృదయాలు దేవుని అదించి తొలగిపోయినాయి కాబట్టి తిరిగి వాళ్ళు నూతన సృష్టిగా మారాలా అనే విషయం ఇక్కడ ఈయన జ్ఞాప్యం చేస్తుంది అంటే అది తిరిగి తిరిగి అది వస్తుందనే విషయం అక్కడ దేవుని జ్ఞాపం చేస్తుంది చూడండి అంటే అది ఎప్పుడో జరిగిపోయింది ఈ ఈ సృష్టి ముందే జరిగిపోయిందని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సృష్టికి ముందే మనం ఉన్నందు వాక్యం మన ఈ లోకం వచ్చేది కాలం సంపూవినప్పుడు జరగవలసిన ఏర్పాట్ను బట్టి మనం నీ లోకానికి దేవుడు తీసుకొచ్చింది ఆయన మహిమ నిమిత్తమై ఆయన సంకల్పం చెప్పునని ఉంది వాక్యం ఎప్పే సాధన పత్రిక చూస్తే మన ఏ టైంలో మనం ఫస్ట్ ఎక్కడనో అక్కడే ఉంది వాక్యం అంటే ఇది ఎప్పుడో జరిగిపోయింది అనే విషయం చెప్తాం కానీ ఎందుకు ఇప్పుడు మళ్ళా దేవుడు జనం జ్ఞాపనం చేస్తున్నప్పుడు ఆ తరం వాళ్ళు వాళ్ళు ఇసుకుపోయింది అంటే నశించుకున్నారు కాబట్టి అది తిరిగి నెరవేర్ట్ కాబట్టి ఇంకా ఎవరు కూడా అని ఆయన ఆయనకు ప్రేమ ఆ రీతిగా అది వ్యక్తపరుస్తున్నాడు అందుకే పౌర భక్తుడు అంటాడు కార్యంలో ఆ అజ్ఞయన కాలంలో దేవుడు సూచి చూడనట్టు వదిలేసింది కానీ ఈ కాలమందు అందు ఈ యుగా ఈ యుగ అంతములు అంతటను రక్షణ పొందాలని ఆయన విచ్చయించుతున్నారు అనంటే ఆయన ఆశపడుతున్నారు అంటే ఆ టైంలో ఆయన ఎంతగానో భరించి ఎందుకని చెప్పి సహించండు కానీ ఈ కాలం అక్కడ జరగనుడు నా బిడ్డలందరూ రక్షణ పొందాల అని ఆయన ప్రణాళిక కాబట్టి ఆ ప్రణాళిక మనం మన ద్వారా దేవులన్నీ ముందుకు నడిపిస్తాడు హలమియ చూడిన తర్వాత అదే అధ్యాయం చూడండి అదే హెబ్రిల్ రాసిన పత్రిక రెండు వాక్యాలు చూసి నేను ముగించేస్తా కంక్లూడింగ్ చూడుపోయారు అదే హెబ్రిల్ మూడో అధ్యాయము నాలుగో అధ్యాయం వేరు అధ్యాయము తొమ్మిది వచ్చిన చూడబారు పది పది వచ్చిన చూడారు ఎందుకు అనగా అన్నప్పుడు మేము అర్థం ఎందుకు అన్నప్పుడు పైన చెప్పబడిన వాక్యం ప్రకారం ఎందుకు అన్నప్పుడు ఎందుకు అది సంపూర్ణమైపోయినాయి ఎందుకు ఆ రీతి ఉన్నప్పుడు చూడండి ఇప్పుడు మన మన గురించి చెప్పిన కదా ఇందాక వారికి సువార్త ప్రకటించబడినట్టు మీకు కూడా మనకు కూడా సువార్త ప్రకటించబడింది కాబట్టి వాళ్ళు అవిశ్వాసం చేత వాళ్ళు అందులో చేరలేకపోయినారు కాబట్టి విశ్వాసంతో మనం ప్రభుత్వ చేయడం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తామని పౌరు పట్టి చెప్తుంది కాబట్టి ఆ విశ్రాంతిలో ప్రవేశించడం అంటే మనకు ఒక మనం మనం కూడా ఒక పని చేయాలని ఉంది అక్కడ చూడండి చదువుంది అక్కడ అది అంత ఈజీగా రాదు అని చెప్తుండండి అక్కడ తర్వాత ఏముంది పదవచ్చు చూడదు ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము అంటే ఆయన కార్యాలను ముగించి విశ్రమించింది అంటే తన ప్రకారం అంటే ఒక విధానం వ్యాపం చేస్తాడు విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు అంటే ఎవరైతే ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వాక్యం ప్రకారంగా పౌలు చెప్తూ ఇదే పౌలు చెప్తుండ్రుడు మనం విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాం అని మనం అనుకుంటున్నాం కానీ ప్రవేశించేవాడు ఎట్లా ఉండాలా అని అక్కడ చెప్తుండే అక్కడ ఏముంది అక్కడ ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విస్త్రమించిన అంటే నీ కాలం ముగించేంతకు ముందు నీకు చెప్పే నీకు అప్పచెప్పిన పని నువ్వు నువ్వు కూడా సంపూర్ణంగా కంప్లీట్ చేసుకోవాలా అనే విషయం అక్కడ చెప్తున్నాం అలవీయ కాబట్టి ఆయన రాకడ దినాలో మనం కాబట్టి మనం ఇట్లా సిద్ధపడు సిద్ధపడి అనేకులు మనం సిద్ధపరచాలా అలవీయ ఎందుకంటే ఇది ఇంకా టైం లేదన్న ఆయన రాకడ చాలా దగ్గరలో ఉంది కాబట్టి మనం సిద్ధపడి తర్వాత మనం సంపూర్ణంగా తయారైన తర్వాత ఇతరులు మనం సంపూర్ణంగా మనం తయారు కాబట్టి అలాంటి ఏర్పాట్లోకి దేవుడు మనం నడిపి నడిపించింది కదా కాబట్టి మన పిలుపు మన ఏర్పాటు మనం నిశ్చయం చేసుకోవాలంటే ప్రతిరోజు మనం దాన్ని ఏం చేయాలా దాన్ని భద్రపరచుకోవాలా అది ఉందా లేదా రేపు పొద్దుగా లేదు ఏమవుతుందో అని అని కాదు ప్రతిరోజు దాన్ని మేక్ షో చేసుకోవాలంటే దాన్ని దాన్ని రివీల్ చేసుకోవాలా అంటే మన దాన్ని మనలో పోకుండా దాన్ని జాగ్రత్తగా అనే విషయం అక్కడ చెప్తున్నాడు తర్వాత చూడండి ఇప్పుడు చూడండి ఇంకొక వాక్యం విలాప వాక్యాలు విలాప వాక్యాలు చూడండి ఈ వాక్యం చూసి నేను ముగించేస్తాను అది అట్లానే పెట్టుకోండి ఐజే చాప్టర్ యశో గ్రంథం ఇరవై ఆరు అధ్యయనం రెండు వచ్చింది యశో గ్రంథం ఇరవై ఆరులో ఇరవై ఆరు అధ్యయన ఇరవై ఆరులో రెండు సత్యము ఆచరించు నీతి జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి తీయడంందా తీయుడి అంటే ద్వారాలు మనం ఏం చేయాలంట తీయాల అంటే సత్యము అనుసరించు సత్యాన్ని అనుసరించే నీతిగల జనులు దేవుని వాక్యమే సత్యం కాబట్టి ఆ సత్యాన్ని అనుసరించాలంటే మనం ఏం చేయాల దాన్ని ప్రకటించాలా తర్వాత ఆ సత్యం గ్రహించి వాళ్ళు దేవుని నీతిని అనుసరించి అనే రక్షణ పొందుకొని ఆ జనులు దాంట్లో ప్రవేశించాలన్నప్పుడు మీరు ఏం చేయాలా మనం ద్వారాలు జరగాలంటే ఓపెన్ చేయాలా అంటే డోర్స్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు సైతాను సరిలో ఉన్నారు సైతాను బంధకాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నీతి ద్వారాలు అంటే దేవుని యొక్క మార్గం ఇందాక చెప్పిన ఆయన మార్గం అంటే ఆయన మార్గం నుంచి వాళ్ళు తగ్గిపోయినారు కాబట్టి తిరిగి మళ్ళీ ఆ మార్గంలోకి రావాలా అని దానికి ఎవరు కారకులు కావాలా మనమే కారకులు కావాలా అలాలుగా ఏముంది అక్కడ సత్యము ఆచరించి నీతిగల జనులు ప్రవేశించినట్లు ద్వారము తీయుడి అని ఉంది అంటే మన ద్వారాలు పెరవాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు అంటే మార్గం మనం సిద్ధపరుచుకోవాలా అదలు చూడండి మార్గం మనం సిద్ధపరచుకోవాలా అనే విషయం అక్కడ చెప్తున్న తర్వాత ఎందుకు ఎందుకు ద్వారాలు పెరవాలా ఎందుకు దేవుని ద్వారం పెరవాలా నీతిగల జనులు ఎందుకు ఆ ద్వారంలో ప్రవేశించాలా మళ్ళీ ఎందుకు ప్రవేశించలేకపోవాలి ఒకవేళ ప్రవేశించిన ఏం జరుగుతుంది అన్నప్పుడు అదేవిడక్కడ దేవుడు చూపిస్తూ ఉంటాడు చూడండి ఇరవై నాలుగో అధ్యాయం చూడండి అదే ఎస్ఐ గ్రంథం ఇరవై నాలుగో చూడండి ఐదో అధ్యాయం చూడలేదు ట్వంటీ లో ఐజే 24 4 4 5 దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది లోకము చార్ల్స్టర్ అలాలు చూడండి దేశము అంటే పైన దేవుడు మాట్లాడుతున్నాడు వ్యాకులం చేత వ్యాకులం అంటే వ్యాకులం అంటే బాధ భేదం చేత వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయంట వ్యాకులత వాడిపోతున్నది అని అంటే వాళ్ళు వాడిపోతున్నారు చూడండి వాడిపోవటం అంటే ఏంటి అంటే వాడిపోవటం ఎప్పుడు వాడిపోయిందంటే ఒక వివరం చెప్పాలంటే అది మరణాన్ని సాధిస్తూ వాడిపోవటం చెట్టు ఎందుకు వాడిపోతుంది అది నరకబడినప్పుడు ఒక కొమ్మ వీరిస్త అది ఆ చెట్టులో అంటుకట్టపోతే ఆ కొమ్మ వేయబడినప్పుడు అది పక్క పెట్టి ఏమైతే అక్కడ అది ఎండిపోతుంది అంటే ప్రభుల నుంచి ఎప్పుడైతే మనం తప్పిపోతామో ఆయన ఆయన ఆయన అనేది ద్రాక్ష చెప్పే కదా మనందరూ తీగులం ఆయన నుంచి మనం ఎప్పుడైతే మనం సపరేట్ అయిపోతామో మనము వ్యాకులు పడుతాం అంటే మనము హశించిపోతాం ఎండిపోతుంటాం చూడండి ఇంకొక ఇంకొక విషయం దేవుడు చెప్తాడు అది అంత తొందరగా ఎండిపో చెట్టు నరకబడినప్పుడు ఒక కొమ్మక వేసినప్పుడు ఒక ఒక రోజంతా కూడా అంతగా ఎండిపోతారు పచ్చడం అట్లనే ఉంటుంది లేలే చెట్టు ఉంటుంది ఆ కొమ్మ లేక కొమ్మనే చెట్టుని సపరేట్ చేసినప్పుడు అంత ఎమ్మిటో ఎండిపోదారు కొంత టైంకి వెళ్ళి అంటే కొంత సమయం పడినప్పుడు అప్పుడు వాడిపోవటం ఎండిపోవడం జరుగుతుంది కానీ ఆ సమయం దేవుడు ఎందుకు ఇచ్చింది అని తలుసుకుంటే నీటి సువాసన చేత మనం చూసే వాక్యం చిగురిస్తా అంట అంటే కొంత టైం అంటే నరకబడిన తిరిగి మళ్ళా ఆయన అంటు కట్టుబడ్డకు సమర్థం అని మనం చూస్తాం రఘులాస పత్రిక పదకొండు అర్థం అంటే ఆయన ఆ నరకబడ్డ కొమ్మ దేవుడు తిరిగి మళ్ళా అంటగడతాడు అంటే ఆ టైం గ్యాప్ ఎందుకు దేవుడు ఇచ్చిందంటే మనం తీర్మానించుకోవాలి ఎందుకంటే తిరిగి మళ్ళా ఆయనలోకి రావాలా అనే సమయం దేవుడు ఇచ్చింది ఈ అక్కడే కాదు బైబుల్ చాలామందికి ఇచ్చిన అవకాశం అననే సత్పరకు ఇచ్చిందా చాలామందికి దావిదికి ఇచ్చిందా చాలామందికి ఇచ్చింది ఇంకొక ఎవరు నా ఒక అభిగేలు భర్త పేరేం పేరు నా పోతే కదా ఆయన చూడండి దా మీదు భయంకరంగా దూషించినప్పుడు ఆయన అప్పుడే చనిపోలే కొంత టైం తర్వాత చనిపోయింది ఆయన అంటే అంత టైంలో ఆయన పచ్చత పడుంటే క్షమించడం అనుకుంటే ఖచ్చితంగా అంటే దేవుడు కూడా సడన్గా ఆయన చంపడు ఎప్పుడు కూడా శిక్ష అనేది యాక్సిడెంటల్గా రాదు ముందు వార్నింగ్ తర్వాత తర్వాత శిక్ష వస్తుంది కాబట్టి వారినింగ్ అంటే దేవుడు హెచ్చరించినప్పుడు మనం సంపూర్ణంగా మనం సమర్పించకపోతే శిక్ష అనేది వస్తుందని మనం చూస్తాం మనకు అది తెలుసు వాక్యాలు కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే దేశము వ్యాకులము చేత చెడిపోవచ్చున్నది వాడిపోవచ్చున్నది లోకము దుఃఖము చేత క్షీణించిపోతుంది భూ గొప్పవారు క్షీణించిపోతున్నారు లోక నివాసులు ధర్మ శాస్త్రములు అతిక్రమించి ఉన్నారు తర్వాత కట్టడలను మార్చి నిత్య నిబంధనలు మేరియున్నారు దాని నివాసల చేత లోకము అపవిత్రమైపోయింది శాపమ దేశమును నాశనం చేయించినది దాని నివాసలు శిక్షకు పాత లేరు దేశ నివాసం కాలిపోయారు శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారంటున్నారు అక్కడ చివరికి వచ్చే వరకు ఒక ఒక గుంపురిని చెప్తున్నాడు అక్కడ మనం తెలుసు ఏదో శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారంట మీతో లాంటి ఏం లేదంట దుఃఖంతో వ్యాకరణతో నశించిపోతాడు కాబట్టి ఎందుకు దేవుడు చిన్నగా పెట్టి లేనప్పుడు వాళ్ళని దేవుని సైనా మనం నడిపించాలి అలా లుయ్యా చూని మనం వాళ్ళని దేవుని సన్ని నడిపించినప్పుడు అక్కడ ఏం చెప్తున్నత ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిండ్రు దేవుని వాక్యాన్ని శాస్త్రాన్ని ఉల్లంఘించి అన్నీ మరి అన్నీ జరుగుతున్నప్పుడు మరి యాజకులు ఏం చేస్తుండ్రు అన్నప్పుడు వాళ్ళు దేవుని బిడగ బోధించలేదు వాళ్ళు వాళ్ళ యాజక ధర్మాన్ని సరిగ్గా పాటించలేదు వాళ్ళు పాటించలేదు కాబట్టి వాళ్ళు భయంకరంగా వాళ్ళు చనిపోయి మనం చూస్తాం చూడండి అక్కడ ఈ చివరి వాక్యం ఈ పలాప వాక్యాలు ఇప్పుడు చూడండి అది చూసి విలాప వాక్యాలు రెండో అధ్యాయము పదమూడు వచ్చింది చూడండి ఇరిమే పక్కన ఉంటుంది విలాప వాక్యాలు రెండో అధ్యాయము పదమూడ చూడండి పదమూడు చూడదు ఎరుశలేమ కుమారి మనం అర్థం చేసుకోవాలి ఎరుశలేమ కుమారి అంటే ఎవరు ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించదును అంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు ఎంతకాలం నిన్ను హెచ్చరించాలా ఎరిశల్యం కుమారి ఎంతకాలం నేను నిన్ను హెచ్చరించాలా సీఎను కుమారి కన్యక నిన్ను పోదాచుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రం గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు చూడండి ప్రవక్త చూడు చెప్తున్నక్కడ చూడండి ఎందుకు ఆ రీతిగా వాళ్ళు ఆ రీతిగా తయారైందన్నప్పుడు చిన్న చూడండి నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూసి ఉన్నారు చూడండి ప్రవక్తలు పాతలిమైన కాలంలో అబద్ధ ప్రవక్తలు ఏం చేశారంట వ్యర్థమైన దర్శనాలు చూసి దేవుడు మీకు అధిష్టాడు మేము ఇదిస్తా అని చెప్పి గచ్చపోత పూసినట్ట గోడకి గచ్చపోత అంటే పై పైకే వాళ్ళని మంచిగా చేసి సొందం గుడ్డి లాగా వాళ్ళని చెప్పి వాళ్ళు మభ పెట్టి వాళ్ళు మోసగించింది ప్రవక్తలు కాబట్టి వాళ్ళు ప్రవక్తలు మోసగించారు కాబట్టి వాళ్ళు అదే నమ్ముకొని వాళ్ళు రచించిపోయినట్టు ఇక్కడ చూస్తాం మనం కాబట్టి లోకమంతా ఆ వాళ్ళకు ఏర్పరచుకున్న విధానం బట్టే వాళ్ళు అదే నముకులను వాళ్ళు మోసపోతారు కాబట్టి దేవుడు మనకు తిరిగి అది మనకు జ్ఞాపం చేసింది కాబట్టి ఈ యాజకులు ఆ రీతి వాళ్ళు చేయలేదు ఒకవేళ చేస్తుంటే వాళ్ళ ఆ శిక్ష వాళ్ళ రాకపోతుంది కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి శిక్ష వచ్చింది కాబట్టి ఇది మనం ఇది ఇది చెప్పకూడట వాళ్ళ శిక్ష వచ్చింది అది మనం తెలుసుకోవడం మనం ఏం చేయాలి ఇతరులకు మనం దేవుని సత్యాన్ని మనం ప్రకటించాలని చెప్తున్న అక్కడ అక్కడ నీ ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు చూసి ఉన్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై అంటే శరన్నప్పుడు సైతాను బంధకాలు బాణ్యసత్వం పోటు తప్పించుటకై వారు నీ నీకు వెల్లడి చేయలేదు అంటే నువ్వు పాపం చేస్తున్నావు దేవుని వాక్య విరుద్ధంగా నీవు జీవిస్తే ఎప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో ప్రభు ఆయన దయాలుడు ఆయన ప్రేమ గల దేవుడు దేవుడు దివారాతుడు ఆయన రెండు చేతులు నీ వైపు చూస్తాను ఇప్పుడైనా నీ జీవితాన్ని సమర్పించుకో ఇప్పటిన నువ్వు తీర్మానించుకో ప్రభుత్వం నువ్వు ఆకర్షింపగరు అని వాళ్ళు చెప్పలేదు వాళ్ళు వాళ్ళు చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఆ శరలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు తర్వాత నీ దోషములు వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారై త్రోవ తప్పించి దర్శనములు చూసిన వారై అంటే మార్గం తప్పించే అంటే వాళ్ళు మార్గాన్ని తప్పించేషీలు అంటే దేవుని మార్గాన్ని బోధించవలసిన బోల్ని వాళ్ళ సొంత మార్గాలు వాళ్ళ స్వనీతి కోసం బోధించి దేవుని మార్గించి వాళ్ళని తొలగించేసి అంటే పడరు త్రోవ పక్కన పడిపోయింది వాళ్ళు అంటే దేవుని మార్గంలో పాడకుండా ఆయన మార్గం నుంచి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళకి శిక్ష వచ్చింది కాబట్టి దేవుడు గొప్ప జనం కదా ఆయన మార్గలు తప్పి ఆయన మార్గంలో ఉన్నారని అనుకున్నారు కానీ వాళ్ళు తప్పిపోయినారు అని ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు తప్పిపోయినారు త్రోవ తప్పించి దర్శనాలు అంట అంటే దర్శనాలు చూసినప్పుడు వాళ్ళు అది ఏం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసి ఉంటే అసలైన మార్గం ఇచ్చిపెట్టి ఏదో ఒక వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు శిక్ష వల్ల తర్వాత చూడండి ఎందుకు ఆ రీతి అయినప్పుడు ఒక వాక్యంలో దేవుని దిపిస్తాడు అధ్యాయంలో వాళ్ళు నా జనులు గొరెలు కాపలేని గొరెల వల్లే నశించిపోయేది అంటాడు వారు కొండ కొండకు వెళ్తూ వాళ్ళ దిగవలసిన మార్గాన్ని ఆపి అంటే ముంచిపోయినారు అనండి అంటే పోయినరు మార్గం ఏదో ఒక మార్గం బోధించిండు అబద్ధ దర్శనాలు అబద్ధ బోధం అనుసరించిడు వెళ్ళిపోయిండు వాపస్ తిరిగి రావాలంటే వాళ్ళకి మార్గం దొరకలేదు ఎందుకంటే ఎందుకు దొరకదు వాళ్ళు పోయిందే చీకటి మార్గంలోకి చీకటిలో ఎట్లా కలిపింది ఎక్కడ కనిపిస్తుంది వెలుగులో వెలుగు కనిపిస్తుంది వస్తాడు చీకట్లో ఏ మార్గంలో పోయినా తెలుస్తుందా తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కడ దిగాలో అక్కడ మర్చిపోయి అక్కడే సైతన్ బంధకాలు ఉన్నాయి కాబట్టి తిరిగి మనం చేయాలా ఆ బంధకాల నుంచి దేవుని బిడల్ని మనం బయటికి తీసుకొని సత్యము అనుసరించి ఆ ద్వారం అంటే మన ప్రభే ఆయన దగ్గరికి మనం నడిపించాలా గొప్పదంటే సంబంధం అలనియ్య అబక్కుడు అనే ప్రవక్త ప్రార్థన దానికి సంబంధించింది అలాగే ఆయన వేదన దానికి సంబంధించింది అలనియ్య ఒకటే అధ్యాయం రెండు రోజులు చదివితే చాలా బాధపడతాడు ఆయన అంటే ఆ భారము మనకు కూడా ఉండాలా అని ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలా బాగా వేదన అనిపించింది అంటే ఆయన మాట్లాడుతున్నాం అడగడుగున్నాం కానీ మనం ఏం చేస్తున్నాం ఒక దశలో మనం పాటిస్తున్నాం ఒక దశలో మనం పాటించలేకపోతాం కానీ ఏ రీతైనా సరే మనం ఆ దేవుని వాక్యాన్ని మనం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పోయి మనం ప్రకటించాలా అలలుయ్య ఎందుకంటే మనం ప్రకటించకపోతే ఈ సత్యం మల్లలో ఉంటే ఏమైతుంది అది వాడుకపోతే దేవుని ఏం చేస్తా అంట తీసేసి నాలోంచి తీసేసి ఏ రోకి ముందు వాక్యం కలిగిన వారికి లేని లేని వాళ్ళ లేని వా కలిగిన వాడికి దానిలోంచి తీసి లేని వాడికి ఇస్తారంట ఎందుకంటే కలిగిన వాడికి ఇంకా ఇవ్వడు ఎందుకు ఇస్తారు నువ్వు వాడుకోకపోతే దేవుడు ఎందుకు ఇస్తారు ఇవ్వడు కాబట్టి మన దీన్ని వాడుకున్నప్పుడు దేవుడు ఏం ఇంకా దేవుడి సమృద్ధిగా మనకి ఇంకా ఉన్నత స్థితిలో ఇంకా ఆత్మీయ దశలో స్పిరిచువల్గా దేవుడు ఇంకా ఉన్నత స్థితిలో లేనిస్తాడు ఆయన మైమ కొడుకు అలా చూడండి నేను ఒక మొన్న ఒక కదా నేను నేను అక్కడ పోతేనే అనుకోలే చూడండి అక్కడ పోతే ఒక సంఘం ఉంది రెండు మూడు చర్చలు నేను ఊళ్ళో కానీ ఇక్కడ హైదరాబాద్లో కాని బాలజీ నగర్లో ఆయన ఒక సంఘం కట్టుకో అక్కడ సంఘం కట్టుకోడు ఆయన అతను చాలా వాదించేవాడు చాలా వాదించాడు ఈ బోధ గురించి అంటే నేను ఇవన్నీ చేయొద్దో నేను బైబుల్ చూపిస్తానని ఆయనే నెగ్గాల నేనే నెగ్గాలని అట్టు అంటే ఎవరు బయటస్ పెట్టుకున్నా ఎవరు గెలవలేరు ఆ ఏరియాని కానీ ఒకరోజు ఇప్పుడు కాదు ఒక నాలుగు మనం మట్టపు గుండి టైం చెప్తాను ఆ ఏడు సంవత్సరాల కింద అంటే నాతో కావాలని ఆయన తత్వవాదం పెట్టుకున్నాడు కానీ ఆయన గెలవలే నేను అన్ని వార్తలు చూపించినాను దీర్ఘశాంతాన్ని అంత కరుస్తం చేస్తున్నాడు కానీ అప్పటి నుంచి మనతో పరిచయం లేదు కానీ తర్వాత కలిసిండు తర్వాత ఆయన అన్నాడు అంటే అసలు నీకు ఏం తెలియదు అంటే నాకు తెలిసే నేను చెప్తున్నాను అంటే ఆ టైంలో ఆయన చెప్తున్నా అనమాట అంటే నాకు అన్ని తెలిసిన అన్ని అంత గొప్ప చెప్తామంట ఆయన దగ్గర ఎదురు వాదించలేడు ఆయనను ఆయన నోరు అది అసలైన సత్యం ఏంది చూపించింది నువ్వు పాటించు అనుసరించి అనేది తర్వాత నుంచి కానీ ఆ క్షణము ఆయనకి అది బయలుపరచుని నేను చెప్పిన షార్ట్ కొంత ఎనిమిది సంవత్సరాలు కింద తర్వాత మొన్న ఊర్లో కలిసిందండి ఊర్లో కలిస్తే అక్కడ సంఘం నడిపిస్తున్నాను ఆయన సంఘం నడిపిస్తుంటే నేను ఎందుకు ఫోన్ నెంబర్ దొరికింది దొరికితే నేను చేసిన ఎందుకంటే పాత పరిచయాలి కదా ఒకసారి ఎందుకంటే మనం ద్వారం ఓపెన్ చేయాలి మన ఊరితో ఉన్నా మన అందరితో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే మనం వాళ్ళ దగ్గర మనం పోగలం ప్రేమతో జాగ్రత్తగా చెప్పే ఒక అవకాశం దేవుడు ఫోన్ చేస్తే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను మీరు ఎక్కడ ఉన్నా అంటే మన మా ఊళ్ళో ఉన్నానంటే అక్కడికి అక్కడికి ఒక మూడు కిలో ఇంట్లో వేరే వాళ్ళు బండి తీసుకొని నేను ఇంకొక బ్రదర్ వెళ్తే వాకింగ్ పంచుకొని చాలా ఆసక్తి దేవుడు అక్కడ కార్యం చేసి అవన్నీ చూడండి వాళ్ళు అంటున్నారు అన్న అప్పుడెప్పుడు మా దగ్గరికి వచ్చాను ఇంకా చాలామంది ఉన్నారు వచ్చి మీరు వాకింగ్ చెప్పండి మాకు ఎంతో క్రొత్తగా ఉందని చెప్తాను నేనే చాలా ఆశ్చర్యపోయాను అంటే చూడండి ఆయన ఎట్లా నాకు అనిపించేది అన్న చెప్తున్నాడు వాకింగ్ చెప్తుంటే చూడండి మనం తీర్మానించుకో ఎక్కడ పోయినా సరే దేవుడు అద్భుత రీతిగా దేవుడు వాక్యం అనేకులు దేవుడి పట్ల ఆకర్షించుకోబోతున్నప్పుడు నాకు అప్రదం అంటే అట్లా ఆ ఊళ్ళలో అంటే ఆ వాక్యం వాళ్ళు వినరు వాక్యం ఆధారకర విషయం కానీ దేవుని వాక్యం ఎట్లా ఎట్లా మనం అనుసరించే వాక్యం ఎట్లా మనం స్వీకరించాలా కొన్ని కొన్ని వాక్యాలు చెప్పినప్పుడు చాలా ఆసక్తితో విన్నట్టు అంటే ఊళ్ళలో ఎక్కడది కులానికి ఒక సంఘం అంటే వాళ్ళు ఏదో కులాలను చాలా తక్కువ వాళ్ళు అయినా సరే మనం దేవుడు అక్కడ అక్కడ అక్కడ వాకింగ్ చేపేస్తాం అది రోజు నైట్ మళ్ళీ ఆదివారం ఆ రోజు శనివారం వద్దాం అనుకున్నా కానీ ఆదివారం ఎందుకో మా ఫోన్ చేసి కారం చెప్పేసరికి ఇప్పుడు నాకు అక్కడ ఆగిపోయింది కానీ నేను ఎందుకు ఆదివారం పోతే ఎక్కడ పోతున్నాను చాలా బాధ అనిపిస్తుంది ఆ టైంకి ఎందుకో దేవుడు బయట అక్కడ అక్కడ దేవుడి కార్యం చేసి హలలీయా చూడండి అట్లా దేవుడు ఆ రీతి మనం నడిపిస్తూ ఎక్కడ పడితే అక్కడ మనం కాబట్టి మనం సిద్ధపరచుకొని అక్కడ ఉంది కీర్తన ఇరవై ఎనిమిది అధ్యాయ ఉంటుంది తన మార్గాన్ని సిద్ధపరచుకుంటుందంట అంటే మనం ప్రిపరేషన్ చేసుకోవడం మార్గం అంటే ఏమి ఆయన మార్గాన్ని మనం సిద్ధపరచుకోవాలా ఆయన మార్గం ఏముందని సిద్ధపరచుకొని మనం ముందుకు పోవాలి లేదంటే కీర్తన గల ముందు వాటం అలా ఎక్కడ ఆ రీతిగా మనం ప్రభుత్వం మనం ఆకర్షింపకూడదు అనేక ఆయన తట్టు నడిపించాలా మన కాలం ముగించుకోకముందు ఆయన పనిని మనం ముగించుకొని సంపూర్ణంగా ఆయన రాజ్యంలో మనం చేరాలి అంతే కదా మన ప్రయాసం దాని గురించి చేరాలి మన పని లోపల పని కోసం వచ్చినా అది ముగించుకోవాలా తిరిగి ఆయన సైన్కి వెళ్ళిపోవాలి చూడండి ఆయన ఈ లోకంలోకి రానియారు కాబట్టి త్వరగా రానారు కాబట్టి మనం సిద్ధపరచాలా ఆ నేతలు మనము ముఖ్యమైన మనం సిద్ధపడాలి ఫస్ట్ మనం సిద్ధపడితే రేపులో మనం కాబట్టి రవ్వే మనం సిద్ధపరచేది మనం సిద్ధపడేది కాదు రవ్వ అలాంటి సేవ కొరకులు నేను సిద్ధపరచు ప్రభావం దగ్గర మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మార్గం ముందు ఆయన నడుస్తారు అలాంటి దేవు చిన్న మార్పులు సరే పళ్ళు ప్రార్థన చేసి సోదరు ప్రభావ పచ్చిదిరా అబ్రహామి సాఫీ ఆపకుల దేవాలయం ప్రభావ ఇంటి స్తోత్రమైన ఇంతవరకు ప్రభావ మీరు అనేకమైన విషయాలు మీరు మీ మాత్రం మాట్లాడుతున్నారు ఇప్పుడే కల ప్రభావ అనేక పర్యాలు ఇచ్చి మాట్లాడుతున్నారు ప్రభా ఆయన నీకు వందనాలు ప్రవ్వ హవకుకు ప్రభావ ఎంతో భారం కలిగిన వాళ్ళు ఆయనతో ఎంతగానో ప్ర వేదంతో ప్రభావ ప్రార్థించినప్పుడు ప్రభావ ఆయన ఒక కావల గొప్ప మీద కనిపెట్టుకున్నాడు మీరు మాట్లాడినారు పవ్వ ఆ యొక్క విషయాలను విషయాలు మీరు నాకు మీరు చూపించినారు నీకు వందనాలు ప్రభా సత్యము అంతరించు నీతి జనలు జనులు ప్రవేశించడం ద్వారా తీవని వాక్యం ప్రభావం అనేకులు ప్రభావం వాటికి మీరే సత్యం మీరే ముందుక మీ తొట్టు మేము అనేకులు మీరు చూపించాలా మీ మార్గాన్ని ద్వారాలు తెరవబడాలా వాళ్ళు తిరిగి మీ సన్నిధికి మీలో ఆనందించాలా ఎందుకంటే ప్రభావ మీ రాగడే ఎంతో తొలగింది ప్రభావ మాలో ఇంకేమైనా బలహీతలు ఉండే ప్రభావ అవినీతను ఇలాంటి సేవ కొరికి తీరు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నారని అనేక పర్యాలించుకుని ప్రభావ నేను వినలోని వాళ్ళనే ఉన్న ప్రభావ మమ్మల్ని క్షమించమని మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి మీకు నూతన అభిషేకం మాకు దయచేసి ప్రతి చోట మీ కొరకు సాహస నిలు మరి విశేషంగా ప్రభావ మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ఓ ప్రభావ మనుషులకు అర్థంలాగా ఒక ఎజ్రో ఏ రీతిగా ప్రకటించిందో ఇష్టల్ ప్రజల ప్రభావ ఎంతో వేదంతో దుఃఖంతో ప్రభావం చేయదు ప్రభావ సన్నిధులు అంత మైదానంలో ప్రభ అంత ఎండబడిన ఎంత వర్షం వచ్చినా కానీ ప్రభావ వాళ్ళు ఒక వాక్యంత ఆకర్షింపబడినరు తండ్రినికి వందనాలు ప్రభావ అలాంటి ప్రభావ అలా అట్లనే మేము కూడా విశుదీకరించి మీ యొక్క సత్యాన్ని విశుదీకరించి అనిపి ప్రకటించాలా ప్రభావ మాకు అందరికీ ప్రవచిన వారాన్ని మాకు అనుగ్రహించే అంటే ఆధిస్తాం ఇవేసిన వారు మాకు దయచేసి మీ వాక్యని ప్రకటించలాగినా నిన్ను మైమపరచలాగిన ప్రతి స్థానంలో సేవ చేతులు మనల్ని నడిపించి మీ రాఖరు శుద్ధపరుచుకొని పాదేసి తిరిగి మేము ఇంటికి వెళ్తున్న ప్రభావం మీ దూతల కాకలు మనం దయచేసి సురక్షితంగా ఇంటికి నడిపించి మీ నామాన్ని ప్రేమ తెచ్చుకోవాలి త్వరలో పరిశుద్ధ నామం ప్రార్థించి వెళ్ళి తండ్రి నామే